అజపా మంత్రం అంటే ఏమిటి టిఫనమిచ్చినాడు చూడండి హిందీ టిప్పనము సోహం యా మంత్రకు కు అజపా మంత్రం కిమా అజపా గాయత్రి కహతేహే సోహం హం సోహం సోహం హం సోహం అనేటువంటి మంత్రం అయితే ఉందో దీనికే అజపా మంత్రం అని గాయత్రి అని కూడా అంటారు దీనికి యాకే జపుకు అజపా జ ఈ సోహం మంత్రం యొక్క జపంను అజపా కూడా అంటారు ఈ జపం ద్వారా ప్రయోజనం ఏమిటి సోహం మంత్ర జపము లేదా అజపా గాయత్రి మంత్ర జపము గు ప్రయోజనం ఏమిటి అనంటే చిత్తశుద్ధిక హేతు హి చిత్త హేతు అవుతుంది కిమా బహుతు కాల పర్యంత జప కర్తే హువే జబ్బు వృత్తి అంతరముకు హువే తబు అయితే ఈ సోహం మంత్రమును అజపా గాయత్రి మంత్రమును లేదా అజపా మంత్రమును బహుకాల పర్యంతం చాలా కాల పర్యంతం జపం చేయగా చేయగా చేయగా ఎవరి వృత్తి అంతర్ముఖం అతడు ఏ విధంగా భావన చెయ్యాలి అనంటే ఈ సోహంలోని ఏదైతే అక్షరాలు ఉన్నాయో వాటిని విశ్లేషణ చేస్తూ ఉపాసన చేసే జపం చేసే పద్ధతి చెప్తూ ఉన్నాడు చూడండి తబ శ్వాసకే బాహర్ నికసేకే సమయ సకార్ అనగా సోక ధ్యాన్ కరే మంత్రం ఏమున్నది సో హెండు అక్షరాలున్నాయి సో హం ఈ రెండు అక్షరాల్లో మనము శ్వాసను బయటకు తీసినప్పుడు ఏం చేయాలంటే ఆ తీస్తూ ఉన్నప్పుడు మనము సో అనేటువంటి అక్షరం ధ్యానం పెట్టాలి మనసును ఏకాగ్ర చేయాలి ఆరు శ్వాసకే భీతర ప్రవేశకే సమయ హ్యాన్ కరే ఇక బయట నుంచి శ్వాసను లోనికి తీసుకున్నప్పుడు మెల్లగా ఎట్టట్ల మనము లోనికి తీసుకుంటామో అట్టట్ల మనము ఆ సోహంలోని రెండవ అక్షరం హ అంటే స్వరయుక్తమైనటువంటి హకారం హమ్ అని ఈ విధంగా భావన చెయ్యాలి శ్వాసను బయటకు వదులున్నప్పుడు సో అని భావన చేయాలి లోనికి పీల్చుకున్నప్పుడు హం అని ఈ విధంగా భావన చెయ్యాలి ఈ విధంగా చేస్తూ ఉంటే ఇది అజపా గాయత్రి హి అజపా గాయత్రి అంటారు అయితే సో అనేది సకారం యొక్క రూపం అన్నమాట సహ అనేటువంటి సకారం యొక్క ప్రథమ విభక్తి ఏకవచన రూపం సహ అనేది అయితే ఆ సహ అంటే స మరి విసర్గ ఉంటది అది ఏమైతుంది సహ అయితది ఆ విసర్గ ఏమవుతుందని అంటే విసర్జనీయస్య సహ అనేటువంటి సూత్రం చేత ఆ విసర్గ కూడా సకారం అవుతుంది అప్పుడేమైంది విసర్గ జాగలా సకారం వచ్చింది మరి పూర్వం కూడా సకారం ఉంది అయితే సస్ అవుతుంది అక్కడ మళ్ళీ స ససజో రుహు అనేటువంటి సూత్రం చేత రుత్వం వచ్చేస్తుంది అంటే ఆ సకారం జాగల రు అప్పుడేమైంది స రు అయింది అప్పుడు అథోరో అప్ల దాద్ అనేటువంటి సూత్రం చేత ఆ రుకారము ఓకారం అయితే అప్పుడేమైంది స ఓ అంటే సో అయింది ఈ విధంగా సకారం యొక్క ప్రథమ విభక్తి ఏకవచనము సో సహ అంటే అతడు అంటే తత్వంశీ మహావాక్యంలో ఏదైతే తత్పదం చేత చెప్పబడినటువంటి ఏ పరబ్రహ్మం ఉన్నదో అది అన్నమాట ఇక్కడ సహ అంటే అతడు అతడు అంటే పరబ్రహ్మము అని తెలుసుకోవాలి ఇక ఆ సో అహం అహం అంటే నేను అయితే ఆ సహ అహం అన్నప్పుడు ఆ అహంలో అకారం ఏదైతే ఉందో అది అవగ్ర లేక ఓకారం చేత అది కలిసిపోతుంది సోహం అయితది అంటే అతడే నేను అహం అంటే ఇక్కడ కూటస్థ చైతన్యం ఆత్మ సహ అంటే తత్పదం యొక్క లక్ష్యార్థం శుద్ధ చైతన్యం పరబ్రహ్మ ఆ పరబ్రహ్మే నేను అని ఏ విధంగా ప్రత్యేక భిన్న పరబ్రహ్మమును బోధిస్తుంది సోహం అనేటువంటి మంత్రం ఏ విధంగా తత్వమస్య మహావాక్యం చెప్తుందో అదే నీవు అని ఏ విధంగా చెప్తుందో దాన్ని గురుముఖ ద్వారా శ్రవణం చేసిన తర్వాత మరణ నిర్ధ్యాసం చేసిన తర్వాత ఏ అనుభూతి రూపమైనటువంటి అహం బ్రహ్మాస్మ జ్ఞానం కలుగుతుందో అంటే ఆ బ్రహ్మమే నేను అనేటువంటి ఏ అనుభవ జ్ఞానం కలుగుతుందో ఆ అహం బ్రహ్మాస్మి యొక్క అర్థమే సోహం అదే నేను అహం బ్రహ్మాస్మ అంటే నేను బ్రహ్మను ఇక్కడ కూడా సోహం అంటే అతడే నేను అంటే నేనే బ్రహ్మను అని ఈ విధంగా మహావాక్యార్థమే సోహంలో ఉంది అంటే ప్రత్యేక అభిన్న పరమాత్మ నేనే ఆ పరబ్రహ్మమును అని ఈ విధంగా ఆ సోహం మంత్రం యొక్క అర్థం అయితే ఇప్పుడు మనము ఆ ధ్యానం చేసేటప్పుడు జపం చేసేటప్పుడు ఏం చేయాలంటే శ్వాసను బయటకు తీసినప్పుడు సో అని ఏ విధంగా భావన చెయ్యాలి మరియు లోనికి పీల్చుకున్నప్పుడు హం అంటే అహం నేను అతడే నేను అని ఈ విధంగా నిరంతరము సహజంగా నడుస్తూ ఉండాలన్నమాట ఈ శ్వాస అది మనకు తెలియకుండానే రోజుకు ఇరవై ఒక్క వేయి ఆరు వందల సార్లు నడుస్తుంది ఈ శ్వాస ఎప్పుడైతే మనం దాన్ని భావన చేసి వదిలిపెడతామో అది సహజంగా నడుస్తూ ఉంటది సోహం సోహం సోహం సోహం అని విధంగా అయితే దీనికి అజపా గాయత్రి అంటారు మనం ఇంకా వేరే మంత్రాలు జపం చేసేది లేదు ఈ విధంగా సోహం భావం చేత ఉచ్స తీసుకుంటున్నట్లయితే ఆ భావననే జపం అయితది అజప కదా మనం నోటితో ఉచ్చారణ చేసేది లేదు ఆ శ్వాసలు వస్తూ పోతూ ఉంటేనే సోహం మంత్రం యొక్క ఉచ్ఛారణ అయితూ ఉంటది జపం అయితూ ఉంటది సహజంగా కాబట్టి ఇది అజప అంటారు దీన్ని ఇక ముఖ్యత కరి నివృత్తి పరాయణ సన్యాసికు అధికారే ఈ సోహం మంత్రం యొక్క ఉచ్చారణ ఎందు కేవలం సన్యాసులకే అధికారం ఉంటది నివృత్తిపరమైనటువంటి అంటే కేవలం పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుని నేను ముక్తున్ని కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఏ నివృత్తి మార్గాన్ని అవలంబించినటువంటి సన్యాసులు ఉంటారో వాళ్ళకే ఈ సోహం మంత్ర చెప్పినందు అధికారం ఉంది ఏ సోపాధికే ధ్యానే అయితే ఈ సోహం అనేది ఏదైతే ఉందో ఇది సోపాధిక ధ్యానం అంటారు ఎందుకనంటే ఇసుమేసే సకార ఆర్ హారూపు వ్యంజన్ అక్షరుకు నికాసుకే అవశేష రహత హాయ్ జో ఓం అక్షర తాక ఉపాసన నిరుపాధి కాయ అయితే ఈ సోహంలో సకారము మరియు హకారము ఈ రెండు అక్షరాలు వ్యంజనాలు తీసేసినట్లయితే ఇంకా సకారోత్తరవర్తి ఓ మిగులుతుంది మరియు హకారోత్తర వర్తి అనుస్వారం మిగులుతుంది అప్పుడు ఆ సకారంలోని ఓ మరియు అనుస్వారం కలిస్తే ఓం అయితది అదా ఓం అనేది నిష్పన్నమంది ఈ సోహం మంత్రంలో నుంచే ఓం అనేది నిష్పన్నమైంది అయితే ఈ సోహం అనేది సోపాధికం ఎందుకంటే అక్షరాలే అక్కడ ఉపాదులు సహ హ మరి ఈ రెండు అక్షరాలు ఉపాధులు ఉండడం ద్వారా అనేది మంత్రము అది సోపాధిక మంత్రము ఆ ఉపాధులైనటువంటి సకారము మరి హకారం తీసేసి కేవలం ఓం ను గనుక మిగిలించి మనం ఓంకార ధ్యానం చేసినట్లయితే అది నిరుపాధిక ధ్యానం అవుతుంది ఓంకారము నిరుపాధికమవుతుంది సోహం అనేది సోపాధికమవుతుంది ఎద్యపి సోహం ఆర్ ఓం ఇన్ దోనో శబ్దానక ప్రత్యేగాత్మ అభిన్న బ్రహ్మ రూప ఏకి అర్థతే సోహం అన్నా ఓం అన్నా ప్రత్యేక భిన్న పరబ్రహ్మమే అని ఈ విధంగా అర్థం ఉంటుంది సో శుద్ధు అనేతే నిరుపాధిక అయితే ఓం అనేది నిరుపాధికం ఉంది ఎందుకంటే ఆ వ్యంజనాలు తీసేసాం కదా సకారము హకారము తీసేసి కేవలం ఓం ను మనం తీసుకున్నాము ఆ ఓం యొక్క అర్థం కూడా శుద్ధ చైతన్యమే నిరుపాధిక చైతన్యమే అందువల్ల సో శుద్ధ హోనైతే నిరుపాధిక అందుకని ఆ పరబ్రహ్మ తత్వం శుద్ధం ఉన్నందున అది నిరుపాధికం ఉన్నది తథాపి ఓం అక్షర్స్ సకార ఆరు హకార రూపు ఉపాధినికే మిలాపితే సోహం శబ్దే హోం నే ఓం కు సకారాన్ని జోడించినట్లయితే మరి అనుస్వారానికి హకారాన్ని జోడించినట్లయితే అది సోహం అయితుంది అప్పుడు అది సోపాధికం అవుతుంది అక్షరాలు అనేటువంటి ఉపాధులు వచ్చినందువలన ఓంకారికే రీతి విచార సాగరకే పంచమ తరంగమే తదార్థ మంజుషామే సవిస్తర లిఖి హే జాకో జిజ్ఞాసోదేశ అయితే ఈ ఓంకారం విషయంలో విస్తారంగా విచారణ ారం యొక్క విస్తార విస్తృత వర్ణనము విచార సాగరంలో ఐదో తరంగంలో చేయబడింది మరియు పదార్థం మంజూష అనేటువంటి గ్రంథం నందు కూడా విస్తారంగా వ్రాయబడింది ఒకవేళ జిజ్ఞాస విస్తారంగా తెలుసుకోవాలనే జిజ్ఞాస మీకు ఉన్నట్లయితే ఆ గాని లేదా పదార్థం మంజూసా అనేటువంటి గ్రంథం గాని మీరు చూడొచ్చు అని ఈ విధంగా అతి దేశం చేశాడు అయితే విచార సాగరం అయితే మనకు ఉపలం ఉంది కానీ పదార్థం గ్రంథం మాత్రం ఇప్పుడు ఉపలబ్ధిలో లేదు అది దొరకడం లేదు ఒకవేళ మీకు ఆ విధంగా దొరికినట్లయితే ఆ గ్రంథం చూడండి తర్వాత ఇప్పుడు ఉపాసన అనేటువంటి శబ్దం మీద ఒక టిప్పణ ముందు చూడండి ఉపాసన అంటే దేనికంటారు శ్రీమతి భగవద్గీత శంకర పన్నెండవ అధ్యాయము మూడవ శ్లోకంలో ఈ ఉపాసన అనేటువంటి శబ్దం వచ్చింది అవ్యక్తం పరి సర్వత్ర గమచ కూ ధ్రువం అనేటువంటి శ్లోకంలో పరి అనే శబ్దం వచ్చింది ఎవరైతే అక్షర రూపమైనటువంటి అవ్యక్త రూపమైనటువంటి ఆ పరబ్రహ్మం ఉపాసిస్తారో అని ఈ విధంగా అక్కడ ఉపాసన శబ్దం వచ్చింది ఆ ఉపాసన అంటే ఏమిటి అనేది శంకరాచార్యుల వారు చక్కగా దాని నిర్వచనం చేశారు ఉపాసనం నామ యథాశాస్త్రం ఉపాస అర్థస్ విషయీకరణేన సామీప్యం ఉపగమ్య తైల ధారావత సమాన ప్రత్యయ ప్రవాహేణ దీర్ఘకాల నిరంతర్యన యదాసనం తదు ఆచక్షతే అని ఈ విధంగా చెప్పారు అంటే ఉపాసనం అనగా యథాశాస్త్రం అంటే శాస్త్రం ఏ విధంగా ఉపాసన చేయుటకు విధానం చేసిందో సగుణ ఉపాసన కావచ్చు లేదా నిర్గుణ ఉపాసన కావచ్చు శాస్త్రం ఏ విధంగా ఉపాసనను విధానం చేసిందో అంటే తెలియజేసిందో ఆ శాస్త్రం చెప్పిన ప్రకారంగా ఉపాసమైనటువంటి అర్థం అంటే ఉపాసన అన్నప్పుడు ఉపాసనకు ఒక విషయం ఉంటుంది ఎవరి గురించి ఉపాసన చేస్తున్నావు దేన్ని విషయం ఏ వస్తువును ఉపాసిస్తున్నావు సగుణ వస్తువా నిర్గుణ వస్తువ సగుణ బ్రహ్మమా నిర్గుణ బ్రహ్మమా అది ఉపాస అర్థం ఉపాస వస్తువు విషయం దాన్ని విషయీకరణైన ఆ ఉపాస వస్తువునే విషయం చేసేటువంటి అంతఃకరణ వృత్తిని మనం ప్రయత్న పూర్వకంగా ఆ ఉపాస వస్తువు యొక్క ఆకారమైనటువంటి వృత్తిని ఆ ఉపాస వస్తువును సమీపించి ఉపాస వస్తు యొక్క ఆకారాన్ని కలుగజేస్తూ మన ప్రత్యేక ప్రత్యేనగా అంతకన్నా వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిని తైల సమాన ప్రత్యయ ప్రవాహేన అన్నాడు ఏ విధంగా ఏలును గనక ముంచి పైకి లేపినట్లయితే ఏ విధంగా ధార టెంపు లేకుండా పడుతుందో లేదా ఒక సీసాలో ఉన్నటువంటి నూనెని గనక మనము వేరే సీసాలోకి పోసేటప్పుడు ధార ఏ విధంగా తెంపు లేకుండా ఎడతెగకుండా పడుతుందో ఆ విధంగా ఎడతెగని ప్రవాహ రూపమైనటువంటి ఆ ధ్యేయాకార వృత్తి సంతానం అనగా ప్రవాహము దీర్ఘకాల నైరంత్యైన దీర్ఘకాలముగా మరియు నిరంతరముగా ధ్యేయాకార ఆ ఉపాస్య వస్తు యొక్క ఆకార వృత్తిని చేస్తు ఆ విధంగా ఆ ఉపాస వస్తువు దగ్గర ఆసనం ఉండుట అంటే తదు ఆకార వృత్తిని కలిగజేసి ఎడతెగనటువంటి వృత్తిని ప్రవాహ రూపంగా కొనసాగించడం అనేది ఏదైతే ఉందో అది ఉపాసన అంటారు అని ఉపాసనం యొక్క నిర్వచనం చేశారు శ్రీ జగద్గురు శంకరాచార్యుల